శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో నూట డెబ్బై ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం ఇంత శ్రీ విద్యారణ్య గురుదేవులు ఈశ్వరుణ్ణి లక్షణం చేసి ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు సర్వాంతర్యామి అని నిరూపణ చేస్తూ వచ్చాడు శృతిని ఆధారంగా చేసుకొని మాండవికోపనిషత్తు ఉండకు ఉపనిషత్తు ముఖ్యంగా నృసింహ తాపని ఉపనిషత్తును ఆధారంగా చేసుకొని ఈశ్వరుని యొక్క నిరూపణ అంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తి సృష్టి స్థితి లయ అంటూ చెప్తూ వచ్చాడు ఇప్పుడు స్మృతిని ఉదాహరిస్తున్నాడు అవతారిక చూడండి తొంభై మూడవ అంకం చూడండి ప్రవృత్తి జాతస్య సర్వేశ్వర అధీనత్వే వచనాంతరం ఉదాహరతి జానామి ధర్మమితి జీవుల యొక్క సకల ప్రవృత్తి ఈశ్వరాధీనమై ఉంటుంది అని దగ్గర శృతి అనుసారంగా చెప్తూ వచ్చాడు ఇప్పుడు అదే విషయంలో స్మృతిని కూడా ఉదాహరిస్తున్నాడు శ్లోకం చదవండి జానా ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యం నే నివృత్తి కేనాపి దేవేన హృదిష్ఠితే నా యథా నియక్తోస్మి తథా కరోమి దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు అని మహాభారత వచనముగా చెప్తారు దుర్యోధనుకి శాస్త్రజ్ఞానం లేదా ఉంది ఎందుకంటే యుధిష్ఠురుడు మొదలైనటువంటి పంచ పాండవులు ఏ ద్రోణాచార్యుడు మరియు కృపాచారు అయినటువంటి గురువుల చెంత శాస్త్రాధ్యయనం చేశారు దుర్యోధనాది వంద మంది వీరందరు కూడా గురువుల దగ్గర అధ్యయనం చేశారు అన్ని శాస్త్రాల్లో కూడా అరితేరిన వారు ఉన్నారు అయినా గాని దుర్యోధనుడు అంటున్నాడు ధర్మం జానామిష ధర్మమును కూడా నేను ఎరుగుదును కానీ మే ప్రవృత్తి నా ధర్మంను ఆచరించుట ఎందు మాత్రం నా ప్రవృత్తి కలుగుటం అంటాడు చ మరియు అధర్మం జానామే అధర్మం అంటే పాపం అంటే ఏమిటి పాప ఫలం ఏముంటుంది అది కూడా నాకు తెలుసు కానీ మేము నివృత్తి నా ఆ పాపను ఆచరించుట చేత నాకు చాలా ఆనందం కలుగుతుంది అంటాడు దాని నుంచి నేను నివృత్తి కాలేకపోతున్నాను అంటాడు దీనికి ఏమనాలి అంటాడు స్వయంగా ఆ దుర్యోధనుడే కేనాపి హృధిష్ఠితైన దేవేనా యథా నియూక్త హాస్యమే తథా కౌరవమి ఒకనొక దేవుడు నా హృదయంలో ఉన్నాడు నా హృదయంలో ఉండి నన్ను ఈ పాపకర్మ చేయడానికి ప్రవృత్తి చేస్తున్నాడు ప్రేరణ చేస్తున్నాడు అందుకని ఆయన ఎట్లా ప్రేరణ చేస్తే ఆయన నన్ను ఎట్లా నియోక్తిని చేస్తే నేను అట్లనే వర్తిస్తున్నాను గాని నాదేం దోషం లేదంటాడు చూడు ఎంత తల్లి తల్లుడు నా దోషం అని లే ఎవరో ఒక దేవుడు నా హృదయంలో ఉండి నన్ను ప్రేరణ చేస్తున్నాడు ఆయన ప్రేరణ చేస్తే ఆయన ఎట్లా చేస్తే అట్లా నేను పాపాచరణ ఎందే వర్తిస్తున్నాను అంటాడు ఈ వాక్యం ద్వారా సరే దుర్యోధన అభిప్రాయం అలా ఉండని కేనాపి దేవేనా హృదిస్థితేన యథానియుక్తో తథాకర్వమే అనేటువంటి ఉత్తరార్థాన్ని బట్టి చూసినట్లయితే సకల జీవులను నియమనం చేసేటువంటి అంతర్యామి ఈశ్వరుడు అని ఒకడు ఉన్నాడు అని ఈ స్మృతి ద్వారా మనకు తెలియపడుతుంది అని శ్లోకార్థము నను ప్రవృత్తే ఈశ్వరాధీనత్వే పురుష ప్రయత్నం వ్యర్థ్యాత్ ఇది పురుష ప్రయత్న శాపి ఈశ్వర రూప మా ఏమి పరిహరతి శంకరకరుడు అంటాడు స్వామిజీ సరే సకల జీవుల యొక్క ప్రవృత్తి ఈశ్వరాధీనమై ఉంటుంది పాపము నందు కలగని మరియు పుణ్యం నందు కలగని సకల ప్రవృత్తులు కూడా ఈశ్వరాధీనమై జరుగుతూ ఉంటాయి అంటే ఇక జీవులకు ఏ విధమైనటువంటి పురుష ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అంతే కదా ఇంకేమున్నదిగా అంతా ఈశ్వరుని ద్వారానే జరుగుతుంది కదా ఈశ్వరుడే నియామకుడు ఈశ్వరుడే సర్వాంతర్యామే ఆయనే శాసకుడు ఆయన ప్రేరకుడు ఆయన సంకల్పం చేతనే ఇవరిని ఎట్లా ప్రేరేపణ చేయనో ఆయనే చేస్తాడు జీవులు ఆయన యొక్క శాసనంలో వివసులయ్యి చేస్తూ ఉంటారు స్వభావ కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్త యన్మోహాత్ కరీ హోపి అని భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము అరవయో శ్లోకం చెప్తుంది సకల జీవులు కూడా ప్రారంధమునకు దైవంనకు వంచితులయ్యి ఈశ్వర అధీనులు అయ్యి వారికి ఇచ్చ లేకున్నా గాని పుణ్యమునందు గాని పాపము గాని వాళ్ళు వివసులయ్యి ప్రవృత్తులు అని చెప్పినప్పుడు సకల జీవుల యొక్క ప్రవృత్తి ఈశ్వరాధీనం ఉన్నది అని చెప్పినట్లయింది కదా అలాంటప్పుడు ఇక పురుష ప్రయత్నం ఎందుకు శాస్త్రం ఏం చెప్తుంది పురుష ప్రయత్నం చేయాలి అని చెప్తోంది కానీ ఇప్పుడు ఆ పురుష ప్రయత్నం వ్యర్థం కదా జీవులు పురుష ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు ఇక ఎందుకు ఏది జరగాలన్నా ఏది జరగకూడదన్నా అంత ఈశ్వరాధీనమే ఉన్నది సకల జీవుల యొక్క ప్రవృత్తి ఈశ్వరాయత్వం ఉన్నది ఈశ్వరాధీనం ఉన్నది జీవులకు ఏ మాత్రము ప్రయత్న కర్తవ్యం అంటూ లేదు పురుష ప్రయత్నం శాస్త్రాల్లో ఏదైతే చెప్పబడిందో అది వ్యర్థమే అయిపోతుంది ఉద్యోగినం పురుషము పైతి లక్ష్మీ దైవే నేతి కా పురుషి దైవం నిహత్య పౌరు పౌరుషమాత్మశక్తి తత్త్ర దోష అని పురుష ప్రయత్నం చెప్పింది ఉద్యోగినం అంటే పురుష ప్రయత్నం చేసినటువంటి వానికి లక్ష్మి ఉపైతి లక్ష్మి ప్రాప్తం అయితే అంటే వారి అభిలక్షితమైనటువంటి వస్తువు అది మోక్ష రూప వస్తువే ఉండొచ్చు లేదా లౌకికమైనటువంటి పారలౌకికమైనటువంటి సంపత్తి ఉండొచ్చు లక్ష్మీ అనే శబ్దానికి రెండు విధాలుగా కూడా అర్థం చేయవచ్చు నివృత్తి మార్గాన్ని అవలంబించినటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మోక్షలక్ష్మి కావాలి ప్రవృత్తిపరమైనటువంటి వారికి ధనము ధాన్యము అష్టలక్ష్మి అంటారు కదా ఇవన్నీ కావాలి మరి ఇవి ప్రాప్తం కావాలంటే ఎట్లా ప్రాప్తమవుతుంది ఉద్యోగినం పురుషం ఉపాయితీ ప్రయత్నశీలుడైనటువంటి పురుషుణ్ణి ఆశ్రయిస్తది లక్ష్మి దైవే నదే ఎమితికా పురుషావదంతి ఆ ప్రారంభంలో ఉంటే వస్తుందిలే ఈశ్వరుని ఇచ్చ ఉంటే వస్తుందిలే అని చాదస్టంగా ఆలస్యం చేత అంటే సోమరితనం చేత కూర్చుని అంటాడు ప్రయత్నాన్ని మానేసి సోమరితనంతో కూర్చోకూడదు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య దారాశతం దుర్గం పతస్త వదంతి అని అంటూ శాస్త్రం ఏం చెప్తుంది లే మేలుకో శ్రేష్ట పురుషులను ఆశ్రయించు మోక్ష మార్గాన్ని అవలంబించు ఈ మోక్ష మార్గము చాలా కష్టమైనటువంటిది ఎందుకనంటే మంగలికత్తి మీద నడవడం సులభం అవుతుందో ఏమో కాని మోక్ష సాధన చేయడం చాలా కష్టమంటాడు అతహ దుర్గం అంటాడు ఇది దుర్గమైనటువంటి మార్గం అంటాడు అందుకని ప్రయత్నము అత్యధికంగా ఉండాలి అని ఈ విధంగా పురుష ప్రయత్నం అని చెప్పినటువంటి శాస్త్రము వ్యర్థమైపోతుంది కదా స్వామీజీ సకల ప్రవృత్తులు కూడా ఈశ్వరాధీనం అంటే అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే దానికి సమాధానంగా విద్యారాయణ గురుదేవుడు చెప్పు పోతున్నారు ఏమనంటే పురుష ప్రయత్న శాపి ఈశ్వర అయ్యా పురుష రూపంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అందుకని ఆ పురుష ప్రయత్నాన్ని కూడా ఈశ్వరుడే ప్రేరణ చేస్తాడు సాధన చేయడానికి ఆ ప్రయత్నాన్ని కూడా ప్రేరణ చేసేది ఈశ్వరుడే ఏమేవో ఉన్ని సతి ఏ పురుషుణ్ణయితే మోక్ష మార్గానికి తీసుకెళ్లాలని ఈశ్వరుడు అతనికి ప్రేరణ చేసి మోక్ష మార్గంలో ప్రయత్నం సులువుని చేస్తాడు ఇవనికైతే నీచ యోనుల్లో తీసుకుపోవాలని ఇచ్చా ఉన్నదో ఈశ్వరునికి వారిని తోచ పాపకర్మమే చేపిస్తాడు అందుకని ఆ ప్రయత్నం కూడా ఈశ్వర రూపమే ఉన్నది మొత్త స్మృతి జ్ఞానం అపోహ నంచ అన్నట్టు భగవంతుడే చెప్పాడు స్మృతి గాని మరుపు గాని నా నుండే కలుగుతాయి అన్నాడు ఇంతేకాకుండా కీర్తి స్త్రీ వాక్ష నారీణం స్మృతి ధృతి క్షమ స్త్రీలలో ఉన్నటువంటి కీర్తి యశస్సు ఐశ్వర్యము వాక్కు స్మృతి మరియు మేధాశక్తి బుద్ధి ధృతి అంటే ధైర్యము క్షమ అంటే ఓర్పు ఈ గుణాలన్నీ కూడా నేనే అన్నాడు భగవంతుడు మరి పురుష ప్రయత్నం కూడా తాను కాకుండా ఎలా ఉంటాడు పురుష ప్రయత్న రూపుడు కూడా తానే ఉన్నాడు తానే ఏ పురుషంతో ఏ విధమైనటువంటి ప్రవృత్తి చేయించాలో అది తానే చేస్తాడు అందుకని ఆ పురుష ప్రయత్నం కూడా దైవమే ఈశ్వరుడే అందుకని చింతచందకు అంటే పురుష ప్రయత్నం ఏదైతే శాస్త్రాల్లో విధానం చేయబడిందో అది వ్యర్థమైపోతుంది కదా అనేటువంటి శంక చేయకు మా పరిహారతి ఈ విధంగా శంక చేయకు అని ఆ శంకని పరిహారం చేస్తున్నాడు నూట డెబ్బై ఏడో శ్లోకం నా అర్థ పురుషకారేణే మా శంక్యత్య పురుషకార్య రూపేణి వర్తతే అర్థం మా శంక్యత పురుష ప్రయత్నం చేత అర్థ అంటే ప్రయోజనము నా ప్రయోజనము కలుగదు కదా ప్రయోజనం వ్యర్థమైపోతుంది కదా అంటే పురుష ప్రయత్నానికి ఏం ప్రయోజనం లేకుండా పోతుంది కదా ఇది ఏవం ఈ ప్రకారంగా మా శంకిత ఈ విధంగా శంక చేయకు ఇత ఎందువలనయితే ఈశ పురుషకారస రూపేణా వివర్తతే ఇప్పుడు సకల జగద్ చేత ఆ ఈశ్వరుడే వివర్తమైనడు కదా సంపూర్ణ ప్రపంచాకారంగా మరియు జంగమ ప్రాణులైనటువంటి పిపిలిక మొదలొక్కొని బ్రహ్మదేవుని పర్యంతం సర్వ రూపాల్లో కూడా వివర్త రూపంలో తానే అయినాడు కదా మరి ఆ జీవ రూపంలో ప్రవేశించింది తానే మరి ఆ జీవిలో ఉండవలసినటువంటి సకల గుణాలన్నీ కూడా తానే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా కీర్తి శ్రీవాక్ష అని చెప్పినప్పుడు అన్ని గుణాలు తానే అన్నప్పుడు పురుష రూపం చేత కూడా తానే ఉన్నాడు అవునా పురుష ప్రయత్నం వ్యర్థం అవుతుంది అని శంక మాత్రము చేయకూడదు అని చెప్పినాడు శ్లోకంలో న అర్థ పురుషకారేణ అన్నాడు కదా అర్థం అంటే ఏమిటి అర్థం అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి అర్థం అంటే ఏదైనా ఒక శబ్దానికి ఏమర్థం ఇప్పుడు సంస్కృతంలో అర్థ అనే శబ్దం మనకు ఎదురైంది దాని అర్థం ఏమిటి అని మనకు జిజ్ఞాసగలుగుతుంది అంటే శబ్దం యొక్క అర్థము అర్థం అనే శబ్దం అర్థం అంటే విత్తము ధనానికి కూడా అర్థం అంటారు అర్థం అనార్థం భావ అనిత్యం చెప్తారు అర్థం అంటే ధనం అర్థం అంటే సంపత్తి మరి ఇక్కడ అర్థం అంటే ఏమిటి ప్రయోజనం అనంటూ రామకృష్ణ వారు చెప్పారు చూడండి తొంభై అంకంలో అర్థ అనగా ప్రయోజనం పురుషకార అంటే ఏమిటి స్వామీజీ అంటే పురుష ప్రయత్న పురుషకారన్న పురుష ప్రయత్నం అన్న ఒకటి ఈ విధంగా పురుష ప్రయత్న రూపంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అందుకని చింతజయవరదు నాయన అంటాడు నన్ను పురుష ప్రయత్న శాపి రూపత్వే యమయతి భ్రామయతి ఇది ప్రతిపాదితం అంతర్యామి ప్రేరణం వృథా సత్ ఇత్య తద్బోధేన స్వాత్మ అసంగత్వ జ్ఞాన లక్షణ ఫలస్య సత్వాత్ మాది పరిహరతి అయితే స్వామిజీ సకల ప్రవృత్తి చేసేవాడు ఈశ్వరుడే ప్రవృత్తి రూపం కూడా తానే పురుష ప్రయత్న కూడా తానే ఉన్నాడు సర్వం తానే అయిన తర్వాత మరి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ అంటూ సకల జీవులను తిప్పుతూ ఉన్నాడు అని అన్నారే మరి ఆ భ్రమణము అనేటువంటి శబ్ద ప్రయోగం చేశారే సకల జీవులను భ్రమింపజేస్తాడు అని భగవద్గీత శ్లోకం చెప్తుంది మరి సర్వేభ్యో ఆంతరహ యమయతి అని అంటూ శృతిలో చెప్పింది యమయతి అని శృతిలో చెప్పినటువంటి శబ్దానికే భ్రామయన్ అనే శబ్దం చేత చెప్పినాడు భగవద్గీతలో అంటే ఈ యమయతి భ్రమయతి అనేటువంటి చేత సకల జీవులకు ప్రేరకుడు నియామకుడు అయినటువంటి అంతర్యామి ఈశ్వరుడున్నాడు అనేటువంటి ఈ సమయతి బ్రాహ్మయతి అనే శబ్దాలు వ్యర్థమైపోతాయి కదా ఎందుకు ప్రవృత్తి రూపము తానే ప్రవృత్తి చేసేవాడు తానే ప్రవృత్తి చేయుటకు యోగ్యమైనటువంటి జీవుల రూపంలో తానే అనేన జీవేనా ఆత్మ అనుప్రవశ్య నామరూపే వ్యాకరవాణి తస్ష్టవ తదేవాను ప్రవేశ అని ఈ సూత్రుల ద్వారా జీవరూపంలో ఉన్నది తానే మరి జీవుల యొక్క ప్రయత్నము తానే మరి జీవులను ప్రేరేపించేది కూడా తానే సర్వం తానే తర్వాత మరి ప్రేరియ ప్రేరక భావం ఎట్లా సంభవిస్తుంది తానే ప్రేరకుడు తానే ప్రేరియుడు ప్రేరింపబడుటకు యోగ్యుడు ఎట్లా సంభవము నా భుజాల మీద నేను కూర్చొని వచ్చిన అని అంటే సంభవమా ఆత్మాశ్రయ దోషము నా నోట్లో నాలుగలేదు జాగ్రత్త దోషం నా భుజాల మీద నేను కూర్చొని వచ్చిన ఆత్మాశ్రయ దోషము తన మీద తాను కూర్చొనిట తనను ఆశ్రయించుకొని తాను కూర్చొని వచ్చుట సంభవమా ఇట్లాంటి దోషాలు ప్రాప్తమైతే స్వామీజీ ఒక ప్రవృతి రూపము తానే మరి ప్రవృత్తి చేయుతకు యోగ్యమైనటువంటి ప్రేరియులు జీవులు కూడా తానే అనంటే ప్రేరే ప్రేరక భావం ఒక్కనులో సంభవించదు ప్రేరకుడు ప్రేరియుని కంటే భిన్నంగా ఉంటాడు ఒక ఉత్తమ పురుషుడు మధ్యమ పురుషుడిని ఆదేశిస్తాడు గా మానయా అనే విధంగా అంటే ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడిని తండ్రి ఆదేశిస్తున్నాడు గా మానయా ఆవును తీసుకురా అన్నాడు అంటే ప్రేరకుడు ఎవరైనా తండ్రి ప్రేరుడు ఎవరైన్ కుమారుడు మరి ఇద్దరులో భేదం ఉందా లేదా అతడు అంటే ఇతడు కాదు ఇత అంటే అతంటే ప్రేరకుడు వేరే ఉంటాడు ప్రేరకుడు భిన్నంగానే ఉంటాడు మరి ఇక్కడ ప్రేరకుడు తానే పురుష ప్రయత్న రూపంలో కూడా తానే ఉన్నాడు మరి ప్రేరేపింపబడే జీవులు కూడా తానే అని అంటే సంభవం చెప్పండి అని ఈ విధంగా వ్యాఘాత దోషము ఆత్మహయ దోషము ఇత్యాది దోషాలు వస్తాయి శంక చేస్తున్నాడు ఇత్య సంఖ్య తద్బోధేనా స్వాత్మ అసంగత్వ జ్ఞాన లక్షణ ఫలస్త్వాత మా ఇది పరిహరది అయ్యా ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే ప్రేరకుడు తానే ప్రేరుడు తానే సర్వము తానే అని ఏ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది ఆ బోధ చేత ఆ జ్ఞానం చేత స్వ తన యొక్క ఆత్మ అంటే తన స్వరూపం ఎవరి స్వరూపం జీవుల యొక్క స్వరూపం అసంగ రూపం ఉన్నది అనేటువంటిది తెలిసి వస్తుంది నేను అసంగునున్నా సర్వ నియామకుడు సర్వ నియంత అంతర్యామి ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత సకలం జరుగుతున్నది నా చేత ఏమీ జరగడం లేదు నేను మాత్రము అకర్తను అభోక్తను అసంగుని ఉన్నాను అనేటువంటి బోధ అవుతుంది సకల వ్యవహారాలకు కారణం ఎవరు ఆత్మన కాదు అధిష్టానం తా కర్త కరణం చృథక్ విధం వివిధ పృథక్ చేష్ట దైవంచైవాత్ర పంచమం తత్రై వంశతి కర్తారం ఆత్మానం కేవలం పశ్చుద్ధిత్వాశ్చతి దుర్మతి అని భగవంతుడు చెప్పండా లేదా ఏదైనా ప్రవృత్తి జరగాలంటే ఏదైనా ఒక క్రియ వ్యాపారము పని జరగాలంటే అధిష్టానం అంటే శరీరం ఉండాలి తర్త అంటే కర్త యువులు విజ్ఞానం యజ్ఞం తన చెప్పిన ప్రకారంగా కర్త యువులు అంతఃకరణం అందుకని తుల శరీరము అంతఃకరణము పృథక్ చేష్ట మరి వివిధ చేష్ట ప్రాణాలు పంచప్రాణాలు కరణములు అంటే ఇంద్రియాలు చేష్ట అంటే ప్రాణాలు మరి దైవం చేదవది ఏదంటే దైవం అంటే ప్రారంధము అంటే ఈశ్వరుడు ఈశ్వరునికే ప్రారంధం అంటారు దైవం అంటారు అంత ఈశ్వరుడు చేస్తాడు ఇట్లా ఉండగా తత్ర ఏం సతి ఈ ప్రకారంగా వ్యాపారం జరుగుతుండగా నేనే కర్తను అని అనుకుంటాడు మూఢుడైనటువంటి వాడు వాడు యథార్థం తెలుసుకోలేకపోతున్నాడు మూర్ఖుడు అంటాడు భగవంతుడు అంటే ఏమని చెప్పినట్లయింది ఇక్కడ ఆత్మ అసంగం ఉన్నది అని చెప్పినట్లయింది ఆత్మ అసంగం అదేం చేయడం లేదు క్రియా వ్యాపారాలు ప్రవృత్తి అంతా వేరే చోట జరుగుతుంది నాకేమి సంబంధం లేదు అసంగోయం పురుష అసంగో నహిసజ్జతే అని బృహదారాణి చెప్పిన ప్రకారంగా ఆత్మ అసంగమున్నది అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఇది ప్రయోజనం ప్రయోజనము లేదిట్లా కాదు ఉంది అని ఈ విధంగా శ్లోకం ద్వారా చెప్పాడు తొంభై అంకము ఈద్రుగ్ అంటే ఈ ప్రకారమైనటువంటి బోధ చేత ఈశ పురుషకారాది అవస్థాన జ్ఞానేనా శ్లోకంలో ఈద్రుగ్ అన్నాడు ఈ ప్రకారంగా ఎదురుగుబోధన అంటే ఈ ప్రకారం అయినటువంటి జ్ఞానం చేత ఏ ప్రకారమైన జ్ఞానం చేత అంటే పురుషకారాజు రూపం చేత కూడా ఈశ్వరుడే స్థితమై ఉన్నాడు అనేటువంటి జ్ఞానం చేత ప్రయోజనం ఏమిటి ప్రవృత్తి అంతర్యామి రూపేణ ప్రేరణ ప్రవృత్తి ఏదైతే ఉందో అది అంతర్యామి రూపం చేత తానే ఉన్నాడు ప్రవృత్తి రూపం చేత ఈశ్వరుడే ఉన్నాడు అంతర్యామే ఉన్నాడు అందువల్ల ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే ఆత్మ అసంగున్నది అనేటువంటి బోధ అవుతుంది సరే స్వామిజీ ఆత్మన అసంగత్వ జ్ఞానైనా కం ప్రయోజనం ఇత్యహ సరే ఆత్మ అసంగం జ్ఞానం కలిగిందే అనుకోండి దానివల్ల ప్రయోజనం ఏమిటి ఆ ప్రయోజనం ఉంది చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏమిటి అది తావ త ముక్తురి త్యాహుహో శ్రుతృతయస్తమృతి మై వాజ్ఞే ఎత్తిపి ఈశ్వర భాషితం తావత అంటే ఇంత మాత్రం చేత అంటే ఎంత మాత్రం చేత అంటే పురుషకారాది రూపం చేత కూడా ఈశ్వరుడే అవస్థితమై ఉన్నాడు సర్వనియంతా ఈశ్వరుడే ఈ ప్రవృత్తి పురుష ప్రయత్నం ఏదైతే అంతర్యామ రూపం చేతనే ఉంది అనేటువంటి జ్ఞానం చేత అసంగత్వ బోధ అవుతుంది అసంగత్వ బోధ అవుతే ఏమవుతుంది ముక్తి ఇత్యా శ్రుతయ శృతులు స్మృతులన్నీ కూడా ఈ అసంగత్వ జ్ఞానం అంటేనే మోక్షము అని చెప్తున్నాయి నేను అసంగుణ్ణి అకర్తను అభోక్తను అని ఈ విధంగా తెలుసుకుంటే దానికే మోక్షము అంటారు పండిత్ పీతాంబర్జీ వారు విచార చంద్రోదయంలో మోక్షం యొక్క లక్షణము రెండు విధాలుగా చేశాడు సర్వదుఖ అత్యంత నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది ఇది ఒక లక్షణం ఇది అందరికి కంఠస్థం ఉంది కానీ ఇంకొక లక్షణం కూడా ఉన్నది కర్తాపన భోక్తాపన్న ఆది అన్యతాభావకు చోడికే సుస్వరూప్ సీ మోక్ష అయ్యే హై విధంగా చెప్పినాడు త్రిప్పంలో ఉంది చూసుకోండి బహుశా మొదటి కలలోనే ఉంటుంది అనుకుంటా కర్తాపన్న భోక్తాపన్న ఆదిక అన్యతాభావుకు చోడికే నేను కర్తను నేను భోక్తను అనేటువంటిది ఆత్మభావం కాదు ఆత్మ ధర్మం కాదు ఇది అన్యతాభావం ఉన్నది అంటే అంతఃకరణ ధర్మం ఉన్నది కర్తృత్వ భోక్తృత్వాలు ఎవరి ధర్మాలు అంతఃకరణ ధర్మాలు ఆ అంతఃకరణ ధర్మాలైనటువంటి అన్యతా వదిలిపెట్టి చోడితే స్వస్వరూపిసే స్థితి హీ మోక్ష నేను కర్తను కాదు భోక్తను కాదు అనేటువంటి అకర్త అభోక్త స్వరూపం అసంగ రూపం చేత ఉండడం అంటేనే మోక్షము అన్నాడు చూసారా అందుకని అసంగత్వ జ్ఞానం చేత ఏం కలుగుతుంది అంటే మోక్షం కలుగుతుంది అని ఎవరు చెప్తున్నారు శృతయ స్మృతయ్యూ స్మృతులు కూడా చెప్తున్నాయి జ్ఞానాదేవత కైవల్యం అని అంటారు అప్పుడు శృతి స్మృతి ఉదిత అనతిలఘనీయత్వే స్మృతి దర్శయతి అయితే కళ్యాణమును కోరునటువంటి తన శ్రేయస్సును కోరునటువంటి ముముక్షువు పరమ ప్రమాణమైనటువంటి ఆశ్రయించాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా మనకు పరమ ప్రమాణం ఎవరు శాస్త్రము శాస్త్రం అంటే ప్రవృత్తిరువా నివృత్తిరువా నిత్యేన కృతజ్ఞ పురుషం ఏనో ఒక దిశ తత్శాస్త్రమీయతే లక్షణాలు శ్లోకాలు ఉంటాయండి మూ అంటే లక్షణం ఆ అంటే లక్షణం వేదాంతంలో పారిభాషిక శబ్దాలకు ఇవన్నీ కంఠస్థమే ఉండాలి ముముక్షలకు పదే పదే చెప్తూ ఉంటాము లక్షణాలు కొన్ని ముఖ్యమైన శ్లోకాలు కొన్ని భాష్య పంక్తులు ఇవి మనకు కంఠస్థమే ఉండాలి అవి లేకపోతే వేదాంత చింతన దుష్కరం అవుతుంది అందువల్ల కంఠస్థంలో పెట్టుకోండి ముఖ్య ముఖ్యమైన ఎక్కడెక్కడ మేము ఇది కంఠస్థం చేసుకోవాలి అని నిర్దేశం చేస్తారో అవి కంఠస్థం చేసుకునే తీరాలి అదే క్షణంలో అంతే అంటేనే ముముక్షువు అట్లా ఉండాలి సతరక్ ఉండాలి చెప్తాం కదా పిల్లి పిల్లి ఎలుకను పట్టుకోవడానికి ఎంత జాగరూకమై ఉంటుంది ఆ బిలం వైపుకే చూస్తూ ఉంటుంది ఇంట్లో ఉంటుంది పిల్లి ఆ ఇంట్లో వాళ్ళు పక్కకు ఏదైనా ఎత్తేస్తే సపోడైనా గానీ అటు మొక్కనే చూడదు బిలం వైపుకే చూస్తూ ఉంటుంది దాని లక్ష్యంతో అక్కడే ఉంటది అంత సవధానంగా ఉంటుంది అంత సతర్కమై ఉంటుంది పిల్లి అట్లా ఉండాలి సాధకుడైన వాడు మముక్షు వాడు జిజ్ఞాసు ఏదైనా గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు గాని లేదా మహాత్ముల యొక్క ముఖార నుండి శ్రవణం చేస్తున్నప్పుడు గానీ ముఖ్యమైనటువంటి విషయాలు లు కొన్ని పారిభాషిక శబ్దాలకు లక్షణాలు అవి వెలువడినప్పుడు వెంటనే వాటిని పరిగ్రహించాలి క్యాచ్ప్ చేయాలి అందుకని శాస్త్రం అంటే జీవులకు ప్రవృత్తి మార్గాన్ని బోధించి వారికి ప్రేయస్సు అంటే ఇహలోక సంబంధమైన లేదా పరలోక సంబంధమైనటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో అభిలాషలు ఉంటాయో అవి నెరవేరుట కొరకు గాను ప్రవృత్తి మార్గాన్ని బోధించింది కర్మ మార్గాన్ని బోధించింది ఈ విధంగా నువ్వు కర్మ చేయి ఈ ప్రకారంగా యజ్ఞం చేయి నీకు ఈ విధమైన ఫలం ప్రాప్తం అవుతుంది అని ప్రవృత్తి మార్గాన్ని బోధించింది ఇక ఎవరికైతే ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ప్రపంచం నుంచి విముఖుడవుతాడో అటువంటి విరక్త పురుషుల కోసము నివృత్తి మార్గాన్ని బోధించి జ్ఞాన మార్గాన్ని బోధించి ఈ రెండు మార్గాలను బోధించింది ఎవరు శాస్త్రం ఎవరు వేదం ఆ వేదం కూడా ప్రత్యక్షాది ప్రమాణాల చేత గోచరం అయ్యేది కాకుండా అలౌకికమైనటువంటి ప్రయోజనోద్దేశ్రంథ విశేష అలౌకికమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి ఉపాయాలు చెప్తుంది గ్రంథం వేదం లౌకికమైనటువంటి ఉపాయాలు చెప్పడానికి శాస్త్రం ప్రమాణం కావాలా వేదం చెప్పాలా లేదు అలౌకికమైనటువంటి ప్రయోజనాలు అది సిద్ధించాలంటే మనకు శాస్త్రం చెప్తా అందుకని పరమ ప్రామాణికమైనటువంటి వేదం చెప్పినటువంటి ఏదైతే బ్రహ్మాత్మ యకత్వ విజ్ఞానం ఉన్నదో అది అసంగత్వ జ్ఞానం చేత కలుగుతుంది కానీ అసంగుణ్యకర్తను అభోక్తను అనేటువంటి జ్ఞానం చేత కలుగుతుంది ఇంత ఖచ్చితంగా ఇంత దృఢంగా మీరు చెప్తున్నారు తప్పకుండా కలుగుతుంది అని దానికి అంతటి సామర్థ్యం ఎక్కడిది అంటే అది ఈశ్వర వాణి శాస్త్రం ఏదైతే ఉందో అది ఈశ్వర వాణి ఉన్నది అస మహతోభూత నిశ్వశతం ఏతా ఋగ్వేదాదే హే ఈ నుండి వెలువడినయి ఈ ఋగ్వేదాదు యజో సామ అధర్మ నాది నాలుగు వేదాలు వేద శాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జన అర్థనాత్ వేదములు సకల శాస్త్రాలు మరి జ్ఞానము విజ్ఞానము ఇదంతా కూడా జనార్దనా నుండి ఈశ్వరు నుండి వెలువడినయి అని విష్ణు సహస్రనామంలో ఉత్తర పీఠికలు ఫలశ్రుతులు చెప్పబడింది అన్యత్ర స్మృతి కూడా ఇక్కడ ఉదరించాడు స్వయంగా గ్రంథకర్త నూట డెబ్బై తొమ్మిదో శ్లోకం యొక్క ఉత్తరార్థము శృతి స్మృతి మమేవాజ్ఞే నిత్య ఈశ్వర భాషితం శృతి స్మృతులు ఏవైతే ఉన్నాయో ఇవి నా యొక్క ఆజ్ఞ నా యొక్క శాసనం అన్నాడు అంటే వీటిని నేనే నిర్మాణం చేసి జీవుల కళ్యాణం కోసము ప్రవృత్తం చేశాను ఇవి నా యొక్క ఆజ్ఞ అందుకని ఈ శాస్త్రము నా యొక్క శాసనము అంటాడు శంసనాథి శాస్త్రం శాసనాథీతి శాస్త్రం శాసన చేసేదే శాస్త్రం జీవులను చెడు మార్గం నుండి విముఖులం చేసి సన్మార్గంలో ప్రవృత్తం చేసేటువంటిది నియమనం చేసేటువంటిది శాసనం చేసేటువంటిదే శాస్త్రం అందుకని ఈ శాస్త్రము నా యొక్క ఆజ్ఞ నా యొక్క శాసనము అన్నాడు భగవంతుడు శృతి స్మృతి మమే వాజ్ఞే ఎస్తే ఉల్లంఘ వర్తతే ఆజ్ఞా చే మా మేషి మద్భక్తోపి నా వైష్ణవ అని అంటూ స్మృతి ప్రమాణం ఉన్నది ఆ స్మృతి ప్రమాణంలో ఒక పాదం తీసుకున్నాడు ఇక్కడ విద్యారాణి గురించి శృతి స్మృతి మామై వాజ్ఞే ఆ స్మృతి ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ శృతి స్మృతులు సకల శాస్త్రాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క శాసనము ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అని చెప్పిన్నది ఇటువంటి ఆజ్ఞా రూపమైనటువంటి నా యొక్క రచన రూపమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఎవరైతే ఉల్లంఘ్య ఉల్లంఘించి వర్తిస్తారు అటువంటి వాడు ఆజ్ఞాచేది నా యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి వాడు నన్ను నిరాకరించినటువంటి వాడు అవమానపరిచినటువంటి వాడు మమ్మద్వేషి నా శత్రువే అంటాడు అయితే కొందరు భగవంతుని ఆరాధిస్తారు భగవంతుని భజన చేస్తారు పూజ అర్చన మరి స్తోత్రాలు వగేర అన్ని చేస్తారు అనే ఆచరణ మాత్రము శాస్త్ర విరుద్ధం అటువంటి వాడు మక్త అపి వైష్ణవహ నా భక్తుడు అయినప్పటి కూడా వాడు వైష్ణవుడు కాదు నాకు ప్రియుడు కాదు నాకు వాడు శత్రువే అంటాడు భజన చేస్తున్నాడా నా భజన కానీ నేను చెప్పింది వింటున్నాడా జాంతాహం లేకన్ మా అంతా నహి తెలుసు మరి ఇప్పుడు అన్నాడు కదా దుర్యోధనుడు జానామ్య ధర్మం నచమే ప్రవృత్తి జానామ్య ధర్మం నచమే నివృత్తి అన్న వాడు నాకు భక్తుడు కాదు వాడు శత్రువే అన్నాడు అందుకే కదా వంశి హిరణ్య కశ్యపుణ్ణి వీళ్ళందరినీ వధించాడు మరి వాళ్ళందరు భక్తులు కాదా రవణాసురుడు శివభక్తులు అగ్రగణ్యుడు శివభక్త కోటి లోపల వాని పేరు తీసుకుంటారు రవణాసురుని యొక్క పేరు ఉల్లేఖనం ఉన్నది అగ్రగణ్యుడు అని చెప్పి తన పేగులు తీసి వీణ వాయించాడు శివ దర్శనం కోసం కైలాసాన్నే కదిలించాడు అంతటి భక్తుడు చూసారా తన శిరస్సునే ఖండించి అర్పించాడు అంతటి భక్తులు ఉన్నారా చెప్పండి అటువంటి భక్తుడు అయినా గాని వైష్ణవ వాడు వైష్ణవుడు కాదు నాకు పులియుడు కాదు అందుకనే చంపేశాడు కదా అందువల్ల శాస్త్రాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో యస్ శాస్త్ర విధి ముస్తృజ వర్తతే కామకారత నా సుఖం నా పరాంగత్యం అని భగవంతుడు కూడా గీతలో చెప్పాడా శాస్త్రాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో శాస్త్రం యొక్క శాసనాన్ని ఆజ్ఞను విధిని ఎవరైతే ఉల్లంఘించి ప్రవర్తిస్తారో అటువంటి వాడు నది మావాప్నోతి అతడు మోక్షం అనే సిద్ధిని పొందలేడు మరి ఇహలోక పరలోక సుఖాలు కూడా పొందలేడు నా సుఖం నా పరంగతి వానికి ఈ లోకంలో సుఖం లేదు పరలోకంలో సుఖం లేదు మోక్షానికి ఆశే లేదు ఎవరికి శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించినటువంటి వానికి ఎందుకు ఈశ్వరుని యొక్క శాసనం ఈశ్వరుని యొక్క ఆజ్ఞ శాస్త్రం శృతి స్మృతి మమైవాజ్ఞ అని అందుకని ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఈశ్వరుని యొక్క శాసనం కాబట్టి ఎవరైతే నేను అకర్తను అభోక్తను అసంగుని అని తెలుసుకుంటాడో వానికి తప్పకుండా జ్ఞానం కలుగుతుంది అని ఈశ్వరుని యొక్క శాసనం ఉన్నది అందువల్ల ఇతడు తప్పకుండా ముక్తుడు తీరుతాడు ఇది ప్రయోజనం అందువల్ల సర్వాంతర్యామి సర్వేశ్వరుడు సర్వ ప్రేరకుడైనటువంటి వాడు ఈశ్వరుడే అని ఈ విధంగా నిశ్చయం చేసుకున్నట్లయితే అసంగత్వ జ్ఞానం అవుతుంది అసంగ జ్ఞానం అయితే ముక్తి కలుగుతుంది ఇది ప్రయోజనం ఉంది అందుకని పురుష ప్రయత్నం వ్యర్థం కదా మరి సర్వం ఈశ్వర రూపమే అయితే జీవులు ఇంకా ప్రయత్నం చేయాల్సింది ఏమున్నది అని ఏ విధంగా శంకలు చేయకూడదు ఆ ప్రయత్న రూపంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అందుకని జీవులు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్నం మానే రాదు దేయమితికా పురుషా ఆ ఈశ్వరుని ప్రేరణ ఉంటే ఈశ్వరుని సంకల్పం ఉంటే వస్తుంది లే ప్రారంభంలో ఉంటే పురుష ప్రయత్నాన్ని కూడా మానేయకూడదు అట్లా మానేసే ఏమన్నాడు కా పురుషాహ అంటే పిరికి వాళ్ళు అన్నాడు అటువంటి పనులు చేయకుండా పురుష ప్రయత్నం కూడా ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే ఆ జ్ఞానం అవుతుంది జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది ఇది ప్రయోజనం మూడవ అంకం చూడండి శృతి అపి ఈశ్వరస్య భీతిహేతు ముక్తం ఇత్యాహ ఆ శృతి కూడా ఈశ్వరుడు భయకారకుడు భయానికి హేతు ఎందుకనంటే అతని ఆజ్ఞను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్లకు నేను శిక్షిస్తాను అనంటూ తన చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని నిలబడ్డాడు భయాదశాగ్ని స్థపతి భయాస్తపతి సూర్య భయాది వాయు మృత్యుర్ధావతి పంచమహ భీషాస్మాద్వత పవతే భీషోదతి సూర్య భీషాదింద్రశ్చ వాయుష్ట మృత్యుర్ధావతి పంచమహ అనంటూ తైత్రియ రెండు డాష్ ఎనిమిది అటోపనిషత్తు రెండు డాష్ మూడు ఈ శృతులని చెప్తూ ఉన్నాయి ఏమని ఆజ్ఞాయా భీతి హేతుత్వం భీషాస్మాద్ శ్రుతం సర్వేశ్వరత్వే త్యా అంతర్యామి పృథక్ ఏతత్ ఆజ్ఞాయా భీతి హేతుత్వం హి శ్రుతం ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది భయకారణం ఉన్నది భీషాస్మాద్ పవర్తే అనంటూ తర్య శృతి అంటే సర్వ నియంత సర్వ శాసకుడైనటువంటి వాడు ఈశ్వరుడు అని మనకు శ్రుతుల ద్వారా తెలుస్తుంది ఈశ్వరస్య కిమర్తం ఇది ఆశంక్య సర్వేశ్వరత్వ అంతర్యామిత్వత పార్థక్య సిద్ధయే ఇది మత్వ ఆహా సర్వేశ్వర అయితే సరే ఈశ్వరుని యొక్క శాసనము అంటే భీతిహేతువు అని చెప్పేవాడు భయ కారణం అని చెప్పారు కదా ఇది కూడా ఎందుకు ఆ విధంగా ఎందుకు భయపెట్టిస్తాడు ఈశ్వరుడు సకల ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి యముణ్ణి అగ్నిని వాయువును సకల దిక్పాలకులను సకల దేవతలను సకల జీవులను కూడా భయపెట్టిస్తాడు ఎందుకు అని అంటే ఇక్కడ ఒక హేతు చెప్పినాడు ఏమిటి అంటే అంతర్యామిత్వత పృథక్ అని చెప్పినాడు శ్లోకంలో ఈ భయ ఎందుకు చెప్పినట్లయింది అంటే ఈ భయ హేతుత్వం ఉందో ఇది అంతర్యామిత్వము కంటే భిన్నంగా ఉంది సర్వేశ్వరత్వం సర్వ శాసకత్వం సర్వ నియంతృత్వం ఏదైతే ఉందో ఇది అంతర్యామిత్వం కంటే భిన్నంగా ఉంది అంతర్యామి అంటే అందరి యొక్క లోన ఉండి ప్రేరణ చేస్తాడు ఇక సర్వేశ్వరత్వం అయితే శాసనం చేస్తాడు ఇది భిన్నంగానే ఉంది అంతర్యామిత్వం కంటే ఇది సర్వేశ్వరత్వం భిన్నంగానే ఉంది అని చెప్పబడింది ఏడవ అంకం బహిరంత చరవ నియామకత్రుతి ద్వయం ఆహా లోపల బయట లోపల అంటే ఏ లోపల శరీరం లోపల ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణము ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా ఈశ్వరుడే మరి బయట దేహం నుంచి బయట ఏదైతే ఈ ప్రపంచం అయితే ఈ ప్రపంచాన్ని అంతటి కూడా నియమనం చేసేవాడు కూడా శాసనం చేసేవాడు కూడా ఈశ్వరుడే అనే విషయంలో రెండు శ్రుతులను ప్రమాణంగా ఇస్తున్నాడు అదం పాడుకుంటాం కదా ఈ ధారుని చక్ర మెరుసు లేకుండగా ఎల్లవే ల తిప్పుచున్నాడయా లక్షలాదిగా ఉన్న నక్షత్రముల నెల్ల నేలరాల్ చకమింట నిలిపేడయ్య తెర నుండి తెర ప్రజ నుంచి తైత కలాడించుచున్నాడయా ఇదంతా శాసనం ఎవరు చేస్తున్నారు ఈశ్వరుడే బయట సముద్రాన్ని ఒక లెవెల్లో పెడుతున్నాడు ఒక మర్యాదలో పెడుతున్నాడు ఈశ్వరుని కోపం వస్తే సునామి వస్తుంది ఈశ్వరుని కోపం వస్తే భూకంపం వస్తుంది కదా మొన్న తుర్కీ లోపలగా అట్లా ఒకప్పుడు మన దగ్గర కూడా కిల్లారిలో అయిందా మహారాష్ట్రలో మొత్తము గ్రామమే భూమిలో పుడుకుపోయింది అక్కడ కూడా అట్లేదు కదా టర్కీలో మొన్న ఇది ఈశ్వర ప్రకోపం వల్ల జరుగుతాయి కానీ ఎంతవరకు జీవులు ధర్మ అనుసారంగా ధర్మ అనుగుణంగా నడుస్తారు అంతవరకు సకలము కూడా సవ్యంగా నడుస్తాయి అన్నిటిని నియమనం చేస్తాడు వాటి వాటి మర్యాదలో ఉంచుతాడు కానీ జీవులు ధర్మం తప్పిరే అంటే ఖండ వస్తాయి కరోనా వచ్చింది మొన్న ఖండ ప్రళయం ప్రకోపం అది ఇట్లాంటి అన్ని ఉపద్రవాలు ఎందుకు వస్తాయంటే జీవుల యొక్క అధర్మాచరణం వలన వస్తూ ఉంటాయి సామూహిక జీవుల యొక్క కర్మఫలం అది కానీ సర్వమును లోపల బయట అంతటా సర్వమును నియమనం చేసేవాడు ఎవరు అంటే ఈశ్వరుడు అనే విషయంలో రెండు శృతులను ఉదాహరిస్తున్నాడు ఒకటి బృహదరణ్య ఉపన్షు ఒకటి తైత్రీయ కూడా ఈ ప్రమాణం ఉంది చూడండి నూట శ్లోకం ఏత్యవా అక్షరశ ప్రశాసన ఇది శృతి అంత ప్రవిష్ట శాస్తాయం జనాం ఇది చశ్రుతి ఈ శ్లోకం యొక్క ఉత్తరార్థంలో ఏముంది అంత ప్రభిష్ట అయం జనాం అనేది తైతరీయ ఆరణ్యకంలో ఉంది ఇక ఏత్యవా అక్షరస్య ప్రశాసనే అనంటూ కూడా బృహదారణ్య ఉపనిషత్తు మూడు ఎనిమిది తొమ్మిదిలో విస్తారంగా ఆడ ఆడ పెద్ద ఒక లిస్టే ఉన్నది అతని యొక్క ఆజ్ఞ లోపలినే అన్ని నడుస్తున్నాయని అంటూ పెద్ద లిస్టే ఉన్నది ఈ ప్రకారంగా ఈశ్వరుడే లోన బయట సర్వమును కూడా నియమనం చేస్తాడు సర్వమును శాసిస్తాడు అనే విషయంలో బృహదరణ్యక శృతి రాత్రి ఆరణ్యకం ఈ విధంగా ప్రమాణాలు ఉన్నాయని అంటూ సరే ఇప్పుడు తొమ్మిదవ అంకం చూడండి క్రమ ప్రాప్త ఏషయ యోని ఇది అశార్థమాహా జగద్ది ఇక క్రమ ప్రాప్తము ఏషయోని ఏష నృసింహ పూర్వ తాపన ఉపనిషత్తు నాలుగో ఖండంలో చెప్పబడిన ప్రకారంగా ఈశ్వరుడు యోని ఉన్నాడు యోని అంటే కారణం దేనికి కారణము జగత్తుకు కారణం ఏ విధంగా సృష్టి స్థితి లయమునకు కారణమున్నాడు ఈశ్వరుడు అని కూడా సుత్ర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు జగద్ర్భవే దేశ ప్రభవాప్యకృత్వ ఆవిర్భావతిరో భావ ఉత్పత్తి ప్రలయో మత జగద్ యోని ఈ జగత్తుకు యోని ఉన్నాడు ఉన్నాడు ఎవరు ఏషహా ఏష అంటే ఈ అంతర్యామి ఈశ్వరుడు ఏ విధంగా కారణమున్నాడు ప్రభావాప్య కృత ప్రభావము అంటే ఉత్పత్తి అప్యయమంటే లయము ఇక మధ్యలో స్థితి కూడా మనము తెలుసుకోవాలి అంటే ఉత్పత్తి స్థితి ప్రళయము అది ఈశ్వరుని ద్వారానే జరుగుతుంది అంటే ఈశ్వరుడే జగత్ యొక్క స్థితి లయములకు కారణము అని మనకు శృతులు చెప్తూ ఉన్నాయి అదే విధంగా స్మృతులు కూడా చెప్తూ ఉన్నాయి శృతి ఏది మృసిమ తాపనీ ఉపనిషత్తు ప్రభవాప్యయోహి భూతానం నాలుగో ఖండంలో ఉంది నృశిమ పూర్వ తాపనోపనిషత్తి అట్లే స్మృతి ఎక్కడా అంటే అహం కృష్ణ జగత ప్రభవ ప్రళయస్థోనీ భూతాన్ని సర్వాణి ధారయ ఈత ఏడో అధ్యాయము ఆరో శ్లోకం కృష్ణస్ జగత సంపూర్ణ జగత్ యొక్క ప్రభవ ప్రళయస్థ ప్రభు అంటే ఉత్పత్తి మరియు ప్రళయము నా నుండే జరుగుతాయి నేనే చేస్తున్నాను అందుకని సకల జీవుల యొక్క సకల భూతాల యొక్క సకల ప్రపంచము యొక్క స్థితి ల కారణము నేనే అని భగవంతుడు చెప్పాడు కాబట్టి ఏష యోనిహి అని శృతి వాక్యము సంపన్నమవుతుంది సార్థకం అయితే ఉత్పత్తి ప్రళయములకు లక్షణం చేసినాడు విద్యారాయణ గురుదేవుడు ఉత్తరార్ధములో చూడండి ఆవిర్భావ తిరోభావ ఉత్పత్తి ప్రళయ మతౌ అన్నాడు ఉత్పత్తి అంటే ఆవిర్భావము ప్రళయం అంటే తిరోభావము ఈ లక్షణాలకు అంఠస్థం చేసుకోవాలి ఉత్పత్తి అంటే పుట్టింది అని ఉత్పత్తి అయిందంటే పుట్టింది అంటాం పుట్టింది అంటే పూర్వము లేనిది పుట్టిందా పూర్వము ఉన్నదే పుట్టిందా చెప్పాలి ఈ జీవుడు డేట్ రాసుకుంటాడు కదా నేను పుట్టాను పుట్టిండు అంటే ఏమిటి ఆవిర్భావం అయినాడు అంటే పూర్వం ఉన్నదే ప్రకటమైంది అని అర్థం ఉత్పత్తి అంటే పూర్వం లేనిది ఇప్పుడు పుట్టింది ఇట్లా కాదు ఈ విధంగా నయ్యాయకులు అసత్తు నుంచి సత్తు పుట్టింది అంటారు అసత్కార్యవాదులు కాని వేదాంతం ఒప్పుకోదు సత్కార్యవాదం పూర్వం ఉన్నదే ఆవిర్భావం ఈ జీవులు ఇలా కొత్తగా పుట్టినరా బాబా అనేక జన్మల నుంచి వస్తున్నారా లేదా అంటే పూర్వం కూడా ఉన్నవాడని సిద్ధమవుతుందా లేదా మరి పూర్వం ఉన్నవాడే ఈ శరీరాన్ని తీసుకొని ఆవిర్భావం అయినాడు ప్రకటమైనాడు అంతే అంటే కొత్తగా పుట్టలే ఇప్పుడు పూర్వం లేని వాడు ఇప్పుడు పుట్టండు ఇట్లా తాత్పర్యం కాదు అందుకని ఉత్పత్తి అనే శబ్దానికి అర్థం ఏం చేయాలి ఆవిర్భావము అని అర్థం చేయాలి ఒక మర్రి విత్తనం ఉన్నదనుకోండి ఒక బీజం ఉంది అది సమయము సందర్భము దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత మరి తేమ మరి వాయువు మరియు భూమి ఇవన్నీ అనుకూలంగా ఏర్పడినప్పుడు ఆ బీజము మొలకెత్తుతుంది వటవృక్షము వస్తుంది అయితే ఆ వటవృక్షము ఆ బీజంలో పూర్వము ఉన్నదే ఆవిర్భవం అయిందా పూర్వము లేనిదా చెప్పడానికి రాదు మరి లేనిది కూడా ఉత్పన్నం అవుతుంది ఒక ఇసుక ఉంది సెండ్ అంటారు కదా ఆ ఇసుకను గానుగ పట్టండి నూనె వెళ్తుందా చూడండి తైలం నిష్పన్నం చూడండి వస్తుందా రాదు అవే తిల్లలను లేదా వేరుశనగ మొదలైనటువంటి పల్లీలు అంటారు కదా వాటిని గానిగాడించండి నూనె నిష్పన్నం మరి ఆ నుండి ఎందుకు రావడం లేదు ఈ తిల్లల నుండి వేరుశనగ కాయల నుండి ఎందుకు వస్తుంది అంటే వీటిలో ఉన్నది కాబట్టి ఆవిర్భావం అయింది ప్రకటమైంది ఆ గాని గాడించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా తెల్లల్లో ఉన్నటువంటి తైలము అది ఆవిర్భావం అయింది ప్రకటమైంది కానీ ఇసుక గాని గాడిస్తే ప్రకటం కాదు ఎందుకు అందులో లేదు అంటే పూర్వం ఉన్నదే ఆవిర్భావం దానికి ఉత్పత్తి అంటారు ఇక ప్రళయం అంటే ఇప్పుడు జీవుడు మరణించాడు అనుకో చచ్చిపోయాడు చచ్చిపోయాడంటే వాడు పూర్తిగానే లేకుండా పోయాడు అర్థమా పూర్తిగా ధ్వంసం అయిపోయాడు నాశనం అయిపోయాడు అర్థమా లేదు లేదు వాడు పునర్జన్మకు మళ్ళీ వస్తాడు జాత ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య మళ్ళీ జన్మకు వస్తాడు మరి మళ్ళీ జన్మకు వాడు ఉన్నటా లేనట్ట నాశనం అయ్యిండి అన్నట్ట నాశనం కాలే ఏమైంది మరి తిరోభావం అయ్యిండి అంతే మళ్ళీ జన్మకు వస్తాడు అందుకని ఉత్పత్తి ప్రళయం అనే శబ్దానికి అర్థము ఉత్పత్తి అంటే పూర్వం లేనిది పుట్టింది అని అర్థం కాదు మరి ప్రళయం అంటే నాశనమైపోయాడు అని అర్థం కాదు ఆవిర్భావ తిరోభావములు అని ఉత్పత్తి ప్రళయ శబ్దాలకు అర్థము తెలుసుకోవాలి అని చక్కగా నిర్వచనం చేసినాడు శ్రీ విద్యారాయణ గురుదేవులు ప్రతిజ్ఞ అభవాప్య వ్యూహి భూతానం ఇత యోజయతి ఇక ఏషయోని అని ఈ విధంగా శృతిలో చెప్పినటువంటి ఏ ప్రతిజ్ఞ ఉన్నదో దానికి నిదర్శనంగా చూపెట్టాడు ప్రభవాప్య వ్యూహి భూతానం అనేటువంటి ప్రమాణాన్ని నృసింహ ఆధారంగా చేసుకొని ఏతది యోని భూతాని అని శృతి ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని జగత్ కారణము ఉత్పత్తి స్థితి లయ కారణము జగత్తునకు ఈశ్వరుడు అని చెప్తున్నాడు ప్రభవాప్యయౌ అంటే ఉత్పత్తి ప్రలయ తత్కర్తృత్వాదు జగోని ఇర్థ ప్రభావాప్యం అంటే ఉత్పత్తి ప్రళయాలు ఈ ఉత్పత్తి ప్రళయాలకు కారణం ఉన్నందువలన జగత్కర్త ఈశ్వరుడు జగద్యో అని అనబడతాడు ఉత్పత్తి ప్రళయ శబ్దయోహో వివక్షితం ఉత్పత్తి ప్రళయం అనేటువంటి వివక్షిత అర్థం ఏంది వాటి అసలైన అర్థం ఏది అంటే ఆవిర్భావ తిరోభావములు అని చెప్పినాడు ఈ ప్రకారంగా నూట శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఇక మిగతా విషయము హరే పణించదకుందరి ఓం తో సహనాభవతు సహనౌునక్ సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతే